నన్ను నింతగా గడించి నాయమా దిగవిడువ అన్నిటా రక్షించకపోదంతరియామి సొమ్ముమో వేసినవాడు చుట్టి చుట్టి వీధులెల్లా కమ్ముక మెదకీనట అన్నదాకాను నమ్మిన అజ్ఞానములో నన్ను పడవేసుకొని అమ్మరో ఊరకుందురా అంతరియామి ఓడబేరవాడేవాడు ఒక దరిచేరిచి కూడిన అర్ధముగాచుకొనినట ఈడనే ప్రపంచములో నిట్టే నన్ను దరిచేర్చి ఓడక కాచుకోరాదా ఓ అంతర్యామి చేరి ఉప్పమ్మేవాడు చిట్లు వేగనడట ఊరకే శ్రీవెంకటేశ మోపికతోడా ఆరయ నన్ను పుట్టించినట్టివాడవు నా భారమేరీతి నైనా ఇక అంతర్యామి